కాబట్టి అగ్నియందుండే తేజస్ ఏది కలదో అది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అగ్ని అని వేరే ఒకది అంటే రెండు తప్పుగా అర్థం చేసుకునేది రెండు రకాలు ఒకటి ఈ అగ్ని జడము ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఫోర్సు అని అలా ఫిజిక్స్లో అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకుంటే అది అసంపూర్ణం పూర్ణమైన అర్థంగా అండర్స్టాండింగ్ కాదు ఇక రెండవది అగ్ని దేవత ఒకటి ఉంది ఈ దేవత సెపరేట్గా ఉంది వాయువు వేరు అగ్ని వేరు ఇంద్రుడు వేరు ఈ దేవతలందరూ వేరు వేరు బహుదేవతావాదము అంటారు అలా అర్థం చేసుకున్నా కూడా తప్పే సరిగ్గా అర్థం చేసుకునే విధానం ఏమిటంటే అగ్ని అనేటువంటి భూతం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సే లోకంలో ప్రకాశిస్తోంది అగ్ని ద్వారా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు ఫ్యాన్ తిరుగుతోందంటే ఫ్యాన్ ద్వారా ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయే మనకు అనుభవానికి వస్తుంది దీపం వెలుగుతోంది దాని ద్వారా కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయ్యే టీవీ బొమ్మలు కనపడుతున్నాయి దాని ద్వారా కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయే ఎన్ని గ్యాడ్జెట్స్ ఉంటే అన్ని రూపాలలో ఒకే విద్యుత్ శక్తి మనకు దర్శనమిస్తుంది అదేవిధంగా ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి ఎన్ని రకాలు ఉండరు పరమేశ్వరుడు ఎంతమంది ఉండరు సర్వవ్యాపకమైన ఒకే పరమేశ్వరుడు ఒక్కొక్క ఉపాధిలో ఓ రూపంగా ప్రకట ప్రకటమవుతూ ఉంటాడు కాబట్టి అగ్ని అనే ఉపాధిలో తేజస్వరూపంగా ఈశ్వరుడే ప్రకటన అవుతున్నాడు అలా అర్థం చేసుకోవాలి సో అగ్ని ద్వారా మనం ఈశ్వరుణ్ణి దర్శించాలి నది ద్వారా ఈశ్వరుని దర్శించాలి పృథివీ ద్వారా ఆకాశం ద్వారా వాయువు ద్వారా ఈశ్వరుణ్ణి దర్శించాలి సూర్య చంద్రుల ద్వారా ఈశ్వరుని దర్శించాలి భాష్యం తే దీప్తి అస్మి విభావస్నేను అగ్నియందుండే ఆ తేజస్సు అంటే దీప్తి ఆ దీప్తి ప్రకాశము వేడి అది నేనే ఇంకా తర్వాత జీవనం సర్వభూతూ మీరు ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణియందు ఒక జీవశక్తి కనపడుతూ ఉంటుంది ఆ జీవశక్తిని బట్టే ఆ ప్రాణి యొక్క మహిమ మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కుక్కలో నక్కలో పీల్లిలో ఎలుకలో గోర్రలో గాడిదిలో మనిషిలో అందరియందు సర్వభూతేషు సకల ప్రాణుల ఎందు కూడా ఒకే ఒక మహాశక్తి ప్రాణశక్తి అది ప్రకటమవుతూ ఉన్నది ఆ మహాశక్తి ఎందే ఈ ప్రాణులన్నీ ఉన్నాయి దీనికి దృష్టాంతం చెప్తారు ఇప్పుడు నెట్వర్క్ అని ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతంగా ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ అని నెట్వర్క్ ఎన్ని ఉంటాయి ఒక్కటే ఉంటుంది అది మహాశక్తి రూపంగా మొత్తం హైదరాబాద్ అంతా కలిపి ఒక్కటే నెట్వర్క్ అయితే ఈ నెట్వర్క్లో అమర్చి ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి పది లక్షల దీపాలు వెలుగుతాయి కాబట్టి పది లక్షల దీపాలు ఉన్నాయి ఈ పది లక్షల దీపాల ఎందు ఒకే నెట్వర్క్ శక్తి ప్రకాశిస్తూ ఉన్నది కానీ మీరు చూడడానికి ఈ దీపం వేరు ఆ దీపం వేరు ఇది ఇక్కడ ఉందా అది అక్కడ ఉంది ఇది తక్కువ వెలుగుతోంది అది ఎక్కువ వెలుగుతోంది అని హెచ్చు తగ్గులు ద్వంద్వాలు భేదాలు మనకు కనపడతాయి కానీ ఇది దీపము నెట్వర్క్ నుంచి భిన్నంగా మీకు ఏ దీపమైనా కనపడుతుందా కనపడదు సపోజ్ ఏదైనా ఒక దీపం నెట్వర్క్ నుంచి విడిపోయింది అంటే స్విచ్ ఆఫ్ చేశారనుకోండి ఏమవుతుంది ఆరిపోతుంది వెలవెల పోతుంది అదేవిధంగా సకల ప్రాణులు కూడా మనందరము కూడా సోమెనీ బల్బ్స్ లాంటి వాళ్ళం ఈ బల్బులు ప్రతి బల్బు వెలుగుతూనే ఉంది ఈ ఎందుకు వెలుగుతోంది ఆ ప్రాణశక్తి అనే నెట్వర్క్లో మనం గుచ్చబడి ఉన్నాం గనక వెలుగుతుంది మరి అలా గుచ్చడానికి రెండు లీడ్స్ కావాలి కదా ఇగో ఈ రెండు లీడ్సే ఈ లీడ్స్ నుంచి నెట్వర్క్ తోటి మనకు కనెక్షన్ ఆ కనెక్షన్ ఆపేస్తే బల్బు ఆరిపోతుంది కాబట్టి సో మనం సకల జగద్వ్యాపకమైన ప్రాణశక్తి దాన్ని కాస్మిక్ లైఫ్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ కాస్మిక్ లైఫ్ నందు మనం అందరము కూడా నెట్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్లో బల్బులు ఉన్నట్టుగా ఉన్నాము ఆ కాస్మిక్ లైఫ్ తోటి సంబంధం ఉన్నంతకాలము ఇలా వెలిగిపోతూ ఉంటాము ప్రతివాడు వెలిగిపోతూనే ఉన్నాడు ఏదో కొద్ది కొద్దో గొప్ప ప్రతివాడు వెలుగుతున్నాడు కదా ఆ కాస్మిక్ లైఫ్ నెట్వర్క్ నుంచి విడిపోయిన మరుక్షణము ఆ వెలుగు ఆగిపోతుంది అంటే బల్బు ఫ్యూజ్ అయిపోయినట్టు ఆ నెట్వర్క్లో కొత్త కొత్త బల్బులు వస్తూ ఉంటాయి పాత బల్బులు ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి కానీ నెట్వర్క్ ఏమీ మారదు అది అలాగే ఉంటుంది అలాగే ఈ సకల జగద్వ్యాపకమైన కాస్మిక్ లైఫ్ యూనివర్సల్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అదేం మారదు కానీ ఆ లైఫ్లోకి కొత్త కొత్త ప్రాణులు వస్తూ ఉంటాయి పాత ప్రాణులు వెళ్ళిపోతూ ఉంటాయి అదిగో ఆ లైఫ్ జీవనం అది నేనే జీవనం భాష్యం తీవనం ఎన జీవంతి సర్వాణి భూతీవనం ఏ జీవశక్తి వల్ల సకల ప్రాణులు జీవిస్తూ ఉన్నాయో ఆ జీవశక్తి ప్రాణశక్తి నేనే అని అర్థం అయితే కింద బెల్లంకొండవారు దేని వెల్లంకొండ రామరాయకవి యొక్క వ్యాఖ్యానం ఉంది నా ముందు దాన్ని ఆయన ఇంకో రకంగా చూశారు ఎలాగంటే ప్రతి ప్రాణి జీవిస్తూ ఉంది అంటే ఆహారాన్ని తినడం ద్వారా జీవిస్తూ ప్రతి ప్రాణి కూడా ఆహారం ఉంటుంది ఆహారం ఎవరిస్తారు దేవుడే ఇస్తాడు అది మనం దాన్ని గ్రహించడాన్ని బట్టి ఉంటుంది ప్రతి ప్రాణికి ఆహారాన్ని ఈశ్వరుడే సమకూరుస్తాడు శిశువు పుట్టిన వెంటనే శిశువుకి ఆహారం ఈశ్వరుడు సమకూరుస్తాడు ప్రతి ప్రాణికి కూడా దీని మీద ఒక చిన్న కథ చెప్తారు భాగవతానికి టీక రాసిన ఆయన శ్రీధరాచార్యులోని ఒక గొప్ప ఆచార్యుడు భాగవతానికి టీక చాలా స్టాండర్డ్ టీకది ఆ టీకని రాసిన గొప్ప విద్వాంసుడు ఆయనకి ఒక పుత్రుడు భార్యాభియోగం చిన్న పిల్లవాడు ఈ పిల్లవాడిని సాకాల్సి ఉంటుంది ఆయన ఎక్కడికో కాశీకో ఎక్కడికో వెళ్ళి అక్కడ విద్యను నేర్చి ఈ భాగవతానికి టీక రాయాలి అని అనుకుంటాడు అనుకుని అప్పుడు మరి నేను భాగవతానికి టీక రాసుకుంటూ కూర్చుంటే ఈ పిల్లవాడిని పోషించేది ఎవరు అని సందేహం కలుగుతుంది సందేహం కలిగి ఎందుకంటే ఏదో ఉద్యోగంలో ఉంటాడు ఈ ఉద్యోగం మానేసి భాగవతాన్ని టీక రాస్తూ ఉంటే ఈ పిల్లవాడి జీవితం అవుతుంది మరి పిల్లవాడిని సాకి పెద్దవాడిని చేసి పైకి తీసుకురావాలి కదా అందుకోసం ఈ పరిపాలని తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని సందేహంలో ఉంటాడు అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు దృశ్యం కంటపడుతుంది ఆ దృశ్యం ఏంటంటే ఈ మన పాత ఇళ్లలో బల్లులు తిరుగుతూ ఉంటాయి టోట బల్లి డిజైట్స్ పాత కుంపల్లో ఎక్కువగా ఉంటాయి కూడా ఏ గోడ మీద చూసినా అవే ఉంటాయి ఆ బల్లులు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ చిన్న చిన్న దోమలని వాటిని పట్టుకుని తింటూ ఉంటాయి ఆ బల్లులు గుడ్లు కూడా పెడతాయి ఓ గుడ్డులోంచి ఓ బల్లి పిల్ల బయటకు వస్తూ ఈయన కంటపడింది ఆ గోడ మీద ఆ గుడ్డు అలా గోడకి అతికించినట్టుగా పెడుతుంది బల్లి ఆ గుడ్డు పొదిగి అదే మొత్తానికి అది హ్యాచ్ చెయ్యి దాని అంతటా ఆ షెల్ పగల చిన్న బల్లి పిల్ల బయటకు వస్తుంది అలా బయటకు వస్తుండగా ఈ లోపల ఈ పక్కన ఎగురుతున్న దోమ ఏదో పెద్ద పని ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి అలా ఎగురుతుంది దోమ ఎగురుతుండే ఇంకా ఈ బల్లి పిల్ల పూర్తిగా గుడ్డులోంచి బయటికి రాలేదు దాని సమీపంలో దోమ ఎగురుతుంటే ఈ బల్లి ఏం చేసిందంటే ఆ నాలుకిని అల్లా చాచి ఆ దోమను నింగింది ఇంకా గుడ్డులోంచి బయటకు రాలేదు మింగేసి ఒకసారి బల్లి మింగిన వెంటనే పెదవులను కూడా ఒకసారి తుడుచుకుంటుంది ఎప్పుడైనా పరిశీలించు అలా తుడుచుకుని ఆ బల్లిని తక్కు ఆ దోమని ఆస్వాదించి అప్పుడు మళ్ళీ ఇలా ఇల్లా కంగారు కంగారుగా హడావిటి హడావిడిగా షెల్ను పగలకొట్టుకుని బయటకు వచ్చి ఆ గోడని అతుక్కుని మళ్ళీ ఇటు చూస్తుంది ఇంకేమైనా ఇంకా దోమలో ఏమైనా ఉన్నాయా ఈ లోపల ఇంకో దోమ కూడా దొరికింది దానికి ఇది చూశాడు ఆయన అబ్బా ఈశ్వరుని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉంది మళ్ళీ గుడ్డులోంచి బయటికి రాకుండానే దానికి దోమ ఒక సప్లై చేసి ఆ దోమని ఈ విధంగా పట్టుకుని తినాలి అనే ఒక సంస్కారం కూడా బలిలో ఉంది లేకపోతే ఇప్పుడు బలి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి నేర్చుకోవాలంటే తల్లి దగ్గర కూర్చుని అది ఎప్పటికయ్యే మాటది ఈ లోపల కృష్ణార్పణం అయిపోతుంది కాబట్టి అలా పుడుతుండగానే ఆహారాన్ని సంపాదించుకునేటువంటి శక్తి ఆ విజ్ఞానం దానికి ఆ తెలివితేటలు భగవంతుడు ఇచ్చేశాడంతే ఆ తెలివితేటలు దానికి ఇచ్చాడు చుట్టూ దోమని తిప్పాడు అక్కడ ఉన్న ఏదో పనున్నట్టు ఇటు వచ్చింది దానికి ఆ రకంగా ఆహారము సమకూరింది బల్లిపిల్లకి ఇంకా సగం పుట్టిన బల్లిపిల్లకి ఈశ్వరుడు ఆహారాన్ని సమర్థ నెరవేర్స్తే వీడు ఐదేళ్ల కుర్రాడు వీడికి ఆహారం లేకుండా పోతుందా వీడికి భోజనం లేకుండా అయిపోతుందా ఏమన్నమాటది వాడు పైకి రాకుండా అయిపోతాడా దీనికోసం నేనేమో నా తపస్సును నేను మానుకోవాలా ఏమిటి అజ్ఞానం అని అనుకుని ఆయన ఆ ఉద్యోగం మానేసి ఆ రాజుగారి కొలువు మానేసి జీవి తన శేష జీవితాన్ని భాగవత టీకలో వ్యాక్య ఆయన గడిపినాడు అని కథ ఇది శ్రీధరాచార్యుని యొక్క జీవిత గాథ సో ఈ విధంగా సకల ప్రాణుల యొక్క మనుగడ జీ బ్రదుకు బ్రదుకుదెరువు బ్రతుకు ఉండడానికి ఏం కావాలి ఆహారం కావాలి ఆ ఆహారానికి జీవనము పేరు ఆ జీవనము అంటే ఇప్పుడు ఎలాగంటే దీని మీద వైశ్వానర విద్యలో మంచి విచారం చేస్తాడు ఒక వైదిక బ్రాహ్మణుడు పవిత్రంగా ఉండి దేవుడికి నైవేద్యం పెట్టి అభిఘారం చేసినటువంటి అన్నాన్ని గాయత్రి ప్రోక్షణం చేసి ఆహుతులతో స్వీకరిస్తాడు ఇది ఈయన జీవనము ఎంగిలి పాడైపోయిన ఎంగిలి అన్నాన్ని నిన్నటి ఉచ్ఛిష్ట అన్నాన్ని ఆవిడ పొద్దున్నే తీసుకెళ్లి రోడ్డు పక్కన అలా విసిరేస్తక్క వస్తే ఓ కుక్క ఆ అన్నాన్ని చక్కగా ఆస్వాదించి అది హాయిగా బతికేస్తుంది ఆ జీవనము అదిగో దానికి అది జీవనము ఈయనికి ఇది జీవనము ఈ జీవనం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఆ జీవనం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు తర్వాత ఒక నేషనల్ జియోగ్రాఫిక్ వాడు ఒక వీడియో తీసి ప్రజెంట్ చేశాడు ఆ వీడియో ఏంటంటే పాము కప్పను పట్టుకుంటాం పాముకి కప్పను మింగడానికి సుమారు రెండు మూడు గంటలు టైం పడుతుందండి సాకాశంగా మింగుతుంది పాము అలా టకటకా తినలేదు అయితే ఈ కప్పని పట్టేసింది ఈ కప్ప ఇంకా బతికుంది సగం కప్ప లోపలికి వెళ్ళిపోయింది ఇంకో సగం బయట నోరు అది బయట ఉంది వెనకాల నుంచి పట్టింది ఈ కప్ప ఇంకా బతికుంది ఆ విషం ఎక్కుతుంది చదవడానికి సిద్ధంగా ఉంది ఈ లోపల ఓ పురుగు అలా వెళ్ళి ఈ కప్ప లాలూకలి తాచా పురుగుని పట్టుకుంటుంది పట్టుకుంది తింటూ ఉంటుంది కాబట్టి పాముకి జీవనం కప్ప కప్పకి జీవనం ఇది నేషనల్ జియోగ్రాఫిక్ వాడు దీన్ని చూపించాడు ఒక వీడియోలో ఎలా ఉంటుందంటే ఈ సృష్టిలో సర్వత్రా ప్రతి ప్రాణికి జీవనము నిర్ధారింపబడి ఉన్నది ప్రతి వాళ్ళకి జీవనం నిర్ధారింపబడి ఉన్నది కానీ మనం ఏమని భయపడతాము మనకి జీవనం ఏమైపోతుందేమో జీవన్ బీమా నిగమ్ జీవన జీవనా అది పేరు జీవనా జీవిత వాటెవర్ జీవిత భీమాన్ని అంటే ఏమిటి ఈరోజు భోజనం ఉంది రేపు ఉంటుందో ఉండదు అని భయం పూర్వానికి కోటీశ్వరుడు ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఎప్పుడు భయం భయంగా ఉండేది ఏదో ఇన్సెక్యూరిటీ అభద్రతా భావన డబ్బులు గోల్డ్ ఉన్నాయి ఓ మహాత్ముడు దర్శనానికి వెళ్ళాడు ఆయన వెళ్ళి చెప్పాడు నాకేమిటో బెంగండి వరి నిద్ర కూడా పట్టదు బెంగా దేనికండి బెంగ అంటే డబ్బు డబ్బుకు లోటుందా లోటు లేదు అందుకు అదే కదా నాకు అర్థం కావట్లేదు దేనికి బెంగ ఎందుకంటే డబ్బు బోల్డ్ డబ్బు ఉంది పది తరాలకు కావాల్సిన సొమ్ము మూలుగుతోంది అయినా భయమే నాకు బెంగే భవిష్యత్తు గురించి బెంగ అంటే అప్పుడు చెప్పాడు మీరు పనిచేయండి ఒక వారం రోజులు ఒంటరిగా మీ అంతటా మీరు ఉండి వండుకు తినండి మీరే వండుకుని తినాలి కావలసిన వెచ్చాలన్నీ మీరే కొన్ని నౌకరు మీరే కూర కూరలు బియ్యం పప్పు అన్నీ తెచ్చుకుని గిన్నెలు తప్పేళాలు అన్నీ ఓ గ్యాస్ పోయి ఒకటి పెట్టుకుని మీరు వండుకు మీరు ప్రిపేర్ చేసుకోవటానికి ఓ రోజో రెండు రోజుల్లో ప్రిపేర్ చేసుకోండి మొదలుపెట్టి వన్ వీక్ ఆపన్ చేయండి నేను ఈ లోపల అటు వెళ్ళి మళ్ళీ వస్తాను ఈయన కోటీశ్వరుడు కదా సపరేట్ కిచెన్ సపరేట్గా పెట్టుకున్నాడు ఫలానా రోజు నుంచి వ్రతం ఆయనే వండుకుతుంటాడు నౌకర్లు అందరు వెళ్ళిపోయారంటే అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు వండుకున్నాడు ఆ వండుకోవడంలో ఇంత వండాడు మొదటి రోజు ఆబా ఎంత తినాలో తెలీదు ఆబా అంటారు తెలుగులో సో ఇంత వండుకున్నాడు అదో మోస్తరుగా వచ్చింది చివిడిపోయి ఏదో వచ్చింది ఏదో తిన్నాడు సాయంకాలం పరిస్థితి ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది కానీ ఇంత వండుకుని ఇంత తిని మిగిలింది పాలశ్వర్ క్రమంగా ఒక పొజిషన్లోకి వచ్చేసి కరెక్ట్గా ఎంత అవసరమో అంతే వండుకొని తినడం అనే ఒక అభ్యాసం అయింది మూడు నాలుగు రోజులు అయ్యేప్పటికి వన్ వీక్ అయ్యేప్పటికీ హాయిగా వండుకుని తిన్న అలవాటు చేసుకున్నాడు పోయిన తన్నం వండుకోవడం ఒక పిసర కూర రెండు వంకాయలు ఏదో తరుక్కు కూరసుకోవటము ఏదో పిసర ఇది వేసుకుని ఒక పెసరు పెరుగు వేసుకుని తినేయడం అలవాటు చేసుకున్నాడు ఈ లోపల మహాత్ముడు వచ్చాడు ఏమైంది మీ భయం అంటే నా భయం పోయింది ఎలా పోయింది అంటే మనిషి బతకడానికి అంత తేలిక అదే కానీ ఏమీ కష్టం కాదండి ఇంత పెద్ద హడావిడి అక్కర్లేదు చాలా సింపుల్గా బతికేయచ్చు పట్టెడ అన్నం ఓ కూర ముక్క ఉంటే అయిపోయింది ఆ ఫోటో వెళ్ళిపోయింది రాత్రికి ఇంత పలహారం ఏదో ఒక ఐటెం ఉంటే ఆ ఫోటో వెళ్ళిపోయింది హాయిగా బతకచ్చు దీనికి లక్షలు అక్కర్లేదు కోట్లు అక్కర్లేదు దీనికోసం భయం నాకు భయం పోయింది అని చెప్పాడు ఎందుకంటే సో ఆ విధంగా ఎప్పుడైనా ఏకాంతంగా ఉండి సింపుల్గా అలవాటు జీవితం అలవాటు సింపుల్గా జీవించడం అలవాటు చేసుకుంటే మనకి రోజు ఎలా గడుస్తుందో అనే భయం పోతుందండి ఎందుకంటే రోజు ఎలాగో గడిచిపోతుంది ఆ టైం వచ్చేప్పటికీ ఎలాగో గడిచిపోతుంది అంటే ఎలా గడుస్తుందో అది దానికి డెఫినేషన్ అయి ఉండదు మీకంతా ఒక స్కీమ్ కింద రాసేవాళ్ళు ఇవ్వరు ఆ టైంకి వచ్చేపటికి ఓ తల్లికి తెయగలుగుతుందో ఓ పట్టేడు అన్నం పెడతారు అది తినేసేస్తారు చేతులు కొడుకుని నేర్చకపోతారు ఎవరికి వారే ఎమునా తినే మళ్ళీ ఆ పెట్టిన వారు అటు దారిని వాళ్ళు అసలు జీవితంలో భోజనం గురించి బెంగా అనేది ఉన్నదే ఉండదు ఇది ఒక జీవన శైలి యొక్క ఒక మహిమ ఎందుకంటే దీంట్లో మనకేమర్థం అవుతుందంటే ఈశ్వరుడు మన భోజనం వ్యవస్థ చూసుకుంటాడు ఎందుకు ఈశ్వరుడు ఎందుకు చూసుకోవాలంటే మన ఇక్కడికి పంపినవాడు వాడే కనుక వాడే చూసుకుంటాడు అంతే ఆ సత్యము అదేదో మొండి మాట కింద కాదది అది జీవితంలో అనుభవానికి వస్తుంది బికాస్ దట్ ఈస్ ద ట్రూత్ జీవనం సర్వభూతూ కాబట్టి జీవన శబ్దానికి బ్రతికి ఉండడానికి కావలసిన అర్థాన్ని వెల్లంగొండవారు వ్యాఖ్యానంలో చెప్పారు వెరీ నైస్ తర్వాత తపశ్చాస్మి తపస్విషు తపస్సు చేసేవాళ్ళు ఉంటారు ఈ తపస్సు అన్నది చాలా గొప్ప సంస్కారం తపస్సు అంటే బుద్ధిపూర్వకంగా శారీరకమైన కష్టమును సహించుట అని అర్థం అంటే అంటే మనకేదో మనకి పరిస్థితి బాగులేక ప్రారంభం బాగులేక కష్టం దుఃఖం కలిగింది లేకపోతే శరీరానికి శ్రమ కలిగింది అనుకోండి దాన్ని తపస్సు అంటారు మీరు పనికట్టుకుని బుద్ధిపూర్వకంగా శరీర కష్టాన్ని సహిస్తే దానికి తపస్సు అని పేరు ఈ తపస్సుకి చాలా ఎక్కువ విలువ మన ధర్మంలో ఉండేది ఒకప్పుడు ఓ మహాత్ములు ఏమన్నారంటే ఆధునిక కాలంలో వైదిక ధర్మంలో ఉండే అనేక సద్గుణాలలో ఒక ఒక పర్టికులర్ సద్గుణం మరీ కరువైపోయి తగ్గిపోయింది జేనులలో అదేమంటే తపస్సు ఇప్పుడు పూజలు అంటే ఓరో ఓ రకం పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకో రకం పూజలు చేస్తున్నారు ఏవో పూజలు గట్టిగా దండిగానే చేస్తున్నారు ఏం మరీ అని తగ్గిపోలేదు తర్వాత యజ్ఞాలు వేగాలు అంటే ఒకప్పుడు ఓ రకమైన యజ్ఞాల వేగాలు చేసేవారు ఇప్పుడు ఇంకేదో పేరు పెట్టి ఏదో పేరు మీద మొత్తానికి ఏవో యజ్ఞాలు వేగాలు చేస్తున్నారు తీర్థయాత్రలు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా పెరిగేవి కూడా అయితే మరి తగ్గింది ఏమిటి అంటే తపస్సు తగ్గింది అంచేతే మీకు చూడండి తిరుపతి పూర్వం వాళ్ళు ఎలా వెళ్ళేవారు నడిచి వెళ్ళేవారు ఇప్పుడు బస్సు కారు రోప్వే కూడా రాబోతుంది ఇంకా తపస్సు మిగిలింది నడిచి వెళ్తే కష్టపడి నడిచి వెళ్తే అది తపస్సు మీరు బస్సు ఎక్కి కూర్చుంటే ఇంకా దాంట్లో తపస్సు ఏండి అంటే ఆర్టీసీ వాళ్ళు దాన్ని కూడా చిన్న సైజు తపస్సు కింద వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేస్తే చేయొచ్చు ఒకప్పుడు అలా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ మొత్తం మీద సరళంగా వెళ్ళిపోయింది అనుకోండి అయితే ఎయిర్ కండిషన్ కారులో కూర్చుని వీళ్ళైతే హెలికాప్టర్లో కూర్చుని అక్కడ దిగారు అనుకోండి దిగేసి విఐపి వివీఐపీ గేట్ ద్వారా దర్శనం చేసుకుని లేచి చక్క వచ్చారనుకోండి మీరు ఏం తపస్సు చేసినట్టు ఏం కష్టపడ్డట్టు ఎంతో కొంత బుద్ధిపూర్వకమైన శారీరక కష్టం ఉంటే గానీ అసలు తపస్సు కింద లెక్క కాదది అటువంటి తపస్సు ఈనాడు సమాజంలో బాగా తగ్గిపోయింది ముఖ్యంగా ఆధ్యాత్మిక దాని విద్యలో కూడా తపస్సు బాగా తగ్గిపోయింది ఇప్పుడు పూజ చేయాలనుకోండి తొమ్మిదింటికి పూజ ఉందనుకోండి సపోజ్ చక్కగా రెండు ఇడ్లీలు మూడు వడలు దోశ కూర్చుని ఒక తవ్విడు కాఫీ తాగేసి వచ్చి పూజలో కూర్చుంటాడు పట్టుపంచు కట్టుకుని వచ్చి పూజలో కూర్చుంటాడు ఏమి దాంట్లో తపస్సు ఉంది మళ్ళీ గంటన్నర పూజ అవగానే టీ తాగేస్తుంది ఏమి తపస్సు ఇంట్లో కష్టపడ్డదేమలేదు ఏ ఇలా కూర్చోమంటే అలా కూర్చోలేడు ఓ ఎత్తైన పేటోళ్ళైతే కూర్చో ఇలా కూడా కూర్చోలేడు సో ఈ విధంగా బాగా అలసత్వం అంటే సోమరిధనము భోగల అలసత శారీరక కష్టాన్ని ఇవన్నీ కూడా అభ్యాసం అయిపోయింది సమాజంలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనండి లేకపోతే కంఫర్ట్స్ వచ్చాయి సో ఆ విధంగా ఆ చన్నీటి స్నానం తపస్సు నదీ స్నానము గంగా స్నానము అది నిజంగా తపస్సే చాలా కఠినంగా ఉంటుంది గంగా స్నానం అది తపస్సు ఇటువంటి తపస్సు మనిషి జీవితంలో బాగా తగ్గిపోయింది అని ఎవరో పెద్దలు అంటూ నేను విన్నాను కానీ మన జీవితంలో తప్పనిసరిగా తపస్సు ఉండి తీరాలి శ్రీకృష్ణుడు పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పాడు యజ్ఞ దాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ త మీరు ఈ తపస్సు యజ్ఞము దానము తపస్సు ఈ మూడింటిని విడిచిపెట్టవద్దు గృహస్థుల గురించి చెప్పాడు సన్యాసుల దగ్గరికి వచ్చేప్పటికి యజ్ఞం ఉండదు కానీ దానం ఉంటుంది తపస్సు ఉంటుంది తపస్సు ఉంటుంది దానము తక్కువ ఎక్కువ తపస్సు ఉంటుంది ఆ తపస్సుని మనం ప్రేమగా ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి శారీరక శరీరాన్ని మరీ పేంపర్ చేసి పెంపర్ చేయటం అంటే మారాము చేసి గారం చేసేసి శరీరానికి అన్ని భోగాలని మప్పిపెట్టారనుకోండి ఆ శరీరం రోగ్రస్తం అయిపోతుంది అలా కాకుండా శరీరానికి చక్కగా కొంత తపస్సు కష్టాన్ని సహించేటువంటి అలవాటు కనుక చేసి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ తపస్సు అనేది చాలా ముఖ్యము మీకు పురాణాలు చూసినట్లయితే పురాణ వాద మన వాళ్ళు స్టోరీలు పట్టుకుంటారు లెటరల్గా అలా జరిగింది ఇలా జరిగిందని లెటరల్గా తీసుకుంటారు అంతే కాని దాంట్లో ఉండే సింబాలిజం పట్టుకోరు ఎప్పుడైతే మీరు లెటరల్గా తీసుకున్నారో సింబాలిజం పోయినట్టే సింబాలిజం తీసుకోగలిగితే మంచిగా ఉంటాయి స్టోరీలు ఇప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేశాను అని ఉంటుంది తపస్సు చేశాడు ఆయన జగత్తునంతనే సృష్టించిన పితామహుడు ఆయన పితామహుడు నాలుగు వేదాలు ఆయన ముఖం నుంచి ఆవిర్భవించాయి అని పురాణంలో మనకంతల్లా వర్ణిస్తారు దేవదేవుడు దేవతలందరికీ అధినాయకుడు ఆయన ప్రారంభం కాకపోతే తపస్సు చేయాలయన కానీ చేశాడు శుభ్రంగా ఓ వెయ్యేళ్ళు తపస్సు చేశాడు భాగవతంలో వర్ణిస్తారు తపస్సు చేస్తే విష్ణువు కనపడ్డాడు ఆయన కనపడేదో వరం ఇచ్చాడు అని ఉంటుంది బట్టి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడంటే దాన్ని బట్టి మీకు ఏమొచ్చిందా కథను బట్టి ఆయన ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడు ఎలా కూర్చొని తపస్సు చేశాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ తపస్సు దేవదేవుడు కూడా చేశాడు అంటే అది చాలా విలువైనది శివుడు ఎలా కనపడతాడు మీకు ఎప్పుడు తపస్సు శివుడు తపస్సు చేసినట్టుగా మీరు కథలు వెళ్ళలేదు పార్వతీదేవి తపస్సు చేయలేదు లక్ష్మీదేవి తపస్సు చేసింది విష్ణువు కోసం పార్వతీదేవి కన్యాకుమారిగా అక్కడ తపస్సు చేసి శివుడిని పొందింది అని ఈ విధంగా ఇంద్రుడు తపస్సు చేశాడు తర్వాత గురుగురు వైవారుణి వరుణం పితరముపసార భృగుమహర్ భృగువు వరుణ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు బ్రహ్మని చెప్పమన్నాడు బ్రహ్మ ఏమిటో చెప్పండి బ్రహ్మ అంటే పరమాత్మ పరమేశ్వరుడు ఎవరు ఏమిటి అని అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడు సరే నీకు నోట్స్ చెప్తాను డిక్టేట్ చేసేస్తాను రాసేసుకో అలాగే ఏం చెప్పలేదు తపస్ బ్రహ్మ విజిజ్ఞాసస్వా తపస్సు చేత బ్రహ్మను తెలుసుకో తప్ప తప ఆలోచనే నువ్వు వెళ్ళో చోట ఏకాంతంలో కూర్చో మనస్సును ఏకాగ్రం చేయి పరిశోధన చేయి పరిశీలించు నీకు అప్పుడు నీకు త బ్రహ్మ యొక్క స్వరూపం తెలుస్తుంది అంటే కష్టపడి అధ్యయనం చేయటం చాలా కష్ట కష్టం ఉంటుంది అధ్యయనంలో ఆ కష్టం కూడా తపస్ చదువుకునేప్పుడు ఎంత కష్టపడ్డా తిండి తిప్పలో సరిగ్గా ఉండవు తర్వాత నడుము విరిగిపోయేట్లాగా ఓ మూల కూర్చుని అలా వెల్లుల్లి వేస్తూ ఉండడం అలా కష్టపడాలి కష్టపడకుండా సుకుమారంగా పుట్ట పెంచేసు కూర్చుంటే అది తపస్సు అనేది తెలియకపోతే విద్య ఉండదు ఉడితే వయస్సు వస్తుంది తప్ప విద్య ఉండదు విద్య తపస్సు వల్ల వస్తుంది తపస్సుగా స్వీకరించి విద్యని సంపాదించాల్సి ఉంటుంది ఏదో మామూలుగా సెమిస్టర్ ఆరు ఐదు మాసాలు ఉందనుకోండి దాంట్లో నాలుగు మాసాలు స్ట్రైకులు పులి కేకలు పెడదెబ్బలు ఇలాంటివి పెట్టేసి ఇంకో మాసం రోజులు ఇక్కడ అక్కడ ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చూసి ఎవార్డు ఉన్నాయి చూసి ఇవి చూసి పరీక్ష మార్కులు తెచ్చేసుకుని ప్యాస్ అయితే వాడు ఎందుకు పొరకొస్తాడు జీవితంలో పరీక్ష పాస్ అయిపోవచ్చు ఏదో ఈ టోటు తిప్పి ప్యాస్ చేసి యూనివర్సిటీలు ఆ సర్టిఫికెట్లు రాసివ్వడం కోసమే ఉన్నాయా అన్నట్టుగా తయారయ్యాయి యూనివర్సిటీ ప్రొఫెసర్లు యూనివర్సిటీలు విద్యార్థులు పాఠాలు చదువుకోవడాలు ఇవన్నీ కూడా ఏటో చాలా తక్కువగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది నా నాకు అలా కనపడింది నా దృష్టిలో దోషం ఉందేమో నాకు తెలియదు నేను చూస్తూ ఉంటాను యూనివర్సిటీలో కొన్ని ఎందుకంటే నన్ను యూనివర్సిటీకి ఇన్వైట్ చేస్తారు ఈ దేశంలో నన్ను ఎవడూ యూనివర్సిటీకి ఇన్వైట్ చేయడం నా అనుభవంలో ఎవరూ పిలవలేదు నన్ను ఇంతవరకు ఏ యూనివర్సిటీ వాళ్ళు పిలవలేదు కానీ నేను ఇటు వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వీళ్ళగల్లా తెలిసిందిరా నాకు ఆశ్చర్యం వాళ్ళు ఇన్వైట్ చేస్తారు అయ్యారండి అంటారు వెళ్తే ఏదో లెక్చర్ ఇస్తే పాపం చాలా మర్యాదగా చేస్తారు నాకు యూనివర్సిటీలు చూస్తూ ఉంటాను నేను మంచి మంచి యూనివర్సిటీలు చూస్తూ మొన్న కార్నల్ యూనివర్సిటీలో రోజు లెక్చర్ ఇచ్చాను అక్కడ విద్యార్థులు ఆ వాతావరణం అంతా చూస్తే ఆనందం అనిపిస్తుంది సో చదువుకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కష్టపడి చదువుకుంటూ ఉంటారు యూనివర్సిటీలో పాలిటిక్స్ ఉండవు నో పాలిటిక్స్ అదో రకంగా ఉంటుంది అంచేతనే ఆ యూనివర్సిటీస్కి మంచి పేరు ప్రపంచమంతా పేరు కార్నెల్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద పేరు ఇక్కడ మన భారతదేశంలో క్రీమ్ అంటే బెస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈయల్ యూనివర్సిటీ కార్నెల్ యూనివర్సిటీ మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడికి పోతూ ఉంటారు అక్కడ ఎంఎస్ చేస్తారు మన దగ్గర బెస్ట్ స్టూడెంట్స్ అక్కడికే సో ఆ మన దేశంలో యూనివర్సిటీ ఎలా ఉండాలంటే అమెరికాలో ఉండే బెస్ట్ స్టూడెంట్స్ మన దగ్గరికి రావాలి అలా ఉండాలి యూనివర్సిటీ అంటే అంతేగానే ఇక్కడ ఏదో సర్టిఫికెట్ ఇస్తే వాడు అక్కడికి వెళ్ళిపోయిట్లా ఉండకూడదు అటువంటి యూనివర్సిటీని మనం నిర్మాణం చేసుకోవాలి అది ఎప్పుడు వస్తుంది ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా తపస్సు కింద ఒక తపస్సుగా స్వీకరించినప్పుడు మాత్రమే వస్తుంది మీరు ఆ తపస్సు అనే భావన లేకుండగా ఉంటే మీకు విద్యాభ్యాసం కూడా బాగా తగ్గిపోతుంది తర్వాత బ్రహ్మచారులు కూడా బ్రహ్మచారికి తపస్సు పెట్టింది పేరు బ్రహ్మచారి అంటే తపస్సు ఏదో ఏదో రెండు మెతుకులు ఎక్కడో ఎవడో పెట్టింది తినేయడం ఒళ్ళు హోనం అయ్యేట్లాగా చదువుకోవడం కష్టపడి పనిచేయడం గురు శుశ్రూష చేయడం అంతా తపస్సు కూడా భక్తులు ఒకప్పుడు చాలా చక్కటి తపస్సు చేస్తారు ఈ అయ్యప్ప భక్తులు ఉన్నటువంటి మంచి తపస్సు చేస్తారు కానీ అదేదో లిమిట్ పెట్టుకుంటారు ఆ లిమిట్ అయిపోయింది వెంటనే ఈ తపస్సుకి తపస్సుకి చిహ్నాలు ఏవో ఉంటాయి ఒక డ్రెస్సు ఓ ముడి ఓ మూట ఇలాంటివి ఏవో ఉంటాయి అవన్నీ కూడా అలా విసిరేసి ఎంత వేగంగా విసిరేస్తారంటే అమ్మయ్యా ఇంతకాలానికి విసిరేసాం కదా అన్నిటిగా విసిరేసి సివిలియన్ డ్రెస్సులోకి వచ్చేసి ఇంకా భోగాలు వెంట పరుగులు తీస్తారు అలా చేయకూడదు అంత కఠినమైన తపస్సు చేయనక్కర్లేదు మోడరేట్గా చేస్తే చాలు ఆ మోడరేట్ తపస్సుని జీవితం అంతా కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ మొత్తానికి వాటెవర్ ఏదో పేరుతోటి దీక్ష పేరుతోటి నలభై రోజులు తపస్సు చేశారంటే వాళ్ళకి జోహార్లు అర్పించాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఏం పూజలు చేశారో ఏం చేశారో ఏదో చేశారు కానీ వాళ్ళ తపస్సుకి అది చేసి పూజకి పెద్ద ఏ ఏం పూజ చేస్తారు ఉడికే ఇలా ఇలా మంత్రం ఉండదు ఏమి ఉండదు మంత్రం ఉండదు అంతా తంత్రమే తప్ప తంత్రం అంటే ఇంతే ఇలాగే మొత్తం గంటన్నరసేపు ఇదే మంత్రం ఏమి ఉండదు అంటే పేరు కూడా తంత్రి అని పెట్టేసుకున్నారు మనం మంత్రమే మీరు మంత్రం మాట ఎత్తద్దు మేము ఒకసారి మాట వనసంగి ఏదైనా మంత్రం అభిషే ఏదైనా మంత్రం అంట తంత్ర నో మంత్ర అని కోపంగా చూసి చెప్పాడు ఆయన ఐ గాట్ ది మెసేజ్ సో కాబట్టి అంత తంత కాబట్టి పూజ ఏమి విషయం ఏమి ఉండదు హడావిడి చేస్తారు తప్ప ఉంటే మైకువ్లో పెద్ద పెద్ద పాటలు పాడేస్తే ఏమవుతుంది కానీ తపస్సు తపస్సు దానికి తల ఉంచాల్సిందే ఏ దీక్ష అయినా కూడా తపస్సు అనే అంశంలో ఇంతంత హారతి ముద్దలు మంటలు పెట్టేస్తే అయిపోలేదు తపస్సు యొక్క ఇంపార్టెన్సే ప్రధానం దానికి మనం జోహార్లు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు చోట భాగవతంలో తపోమే హృదయం సాక్షాత్ అని తపస్సు అనేది నా హృదయము అంటే తపస్సు ఇప్పుడు మీ కథలు అన్నీ ఎలా చదివారు దేవుడు మెచ్చి వరం ఇచ్చాడు ఎవడికి తపస్సు చేసినవాడికి డబ్బున్నవాడికి తేవా లేకపోతే రాజకీయ అధికారం ఉన్నవాడికో కాదు తపస్సు చేసిన వాడికి దేవుడు మెచ్చి వరం ఇచ్చాడు మీరు ఎన్ని పురాణాలు ఎన్ని కథలు చదివినా సింగిల్ ఐటమ్ ఏమిటండే తపస్సు చేస్తే వరం ఇచ్చాడు ఒకప్పుడు ఆ తపస్సు చేసినవాడు ఎలాంటి వాడైనా వరం ఇచ్చాడు దేవుడు రావణాసురుడికి వరమిచ్చాడు హిరంజకశపుడికి వరం ఇచ్చాడు సరే ఉపనిషత్తులలో అయితే మనకి భృగువు తపస్సు చేశాడు అతనికి ఆ బ్రహ్మజ్ఞానం లభించింది బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు శివుడు తపస్సు చేశాడు సో శివపురాణంలో శ్రీకృష్ణుడు తపస్సు చేశాడని చిన్న భాగవతంలో చోట గొప్ప సాధన ఏది ఒక ప్రహేళిక అంటారు పజిల్ కింద అడిగారు అడిగితే దానికి సమాధానం ఏం చెప్పారంటే స్పర్శమేక వింశం అని చెప్పారు హల్లులలో స్పర్శ అంటే హల్లులు హల్లులలో పదహారోది ఇరవై అది సాధనములలో గొప్పది అని చెప్పారు హల్లులలో పదహారోది ఏమిటి కఖ ఘదు ఐదు టా ఐదు పదిహేను తీసిస్తే పదహారోది ఏమిటోతుంది తా అవుతుంది ఇరవై ఒకటోది పాల్లులలో పదహారు ఇరవై ఒకటి ఏదో అది సాధనలలో కదా గొప్పది అని చెప్పారు అంటే తపస్సు తప చాలా గొప్పది ఈ తపస్సు మూడు రకాలు సాత్విక రాజస తామస కాబట్టి ఇక్కడ పుణ్యో గంధ అన్నట్టుగా ఈ తపస్సు కూడా మీరు పుణ్యశబ్దాన్ని అన్వయించి సాత్విక ఇప్పుడు రాజస తపస్సు తామస తపస్సు సాత్విక తపస్సు మూడులు అన్నాం కదా మీకు దృష్టాంతం చెప్తా హిరణ్యకషపుడు చేసిన తపస్సు భాగవతంలో వర్ణించారు దాన్ని తామస తపస్సు అంటారు వాడు ఏం చేసేటంటే ఒళ్ళంతా చేమలు పట్టేసినా కూడా పట్టించుకోకుండా తపస్సు చేసేసాడు తర్వాత రావణాసురుడు తలనరికి హోమం చేసేస్తాడంటో ఏదో కథ ఉంది అది కూడా తామస తపస్సు అంటే రక్తం మాంసం ఇది ఎక్కడుంటే అది తామస ఇప్పుడు ఇలా పొడి చేసుకుని షూలమేదో పొడి చేసుకుని బుగ్గకు పొడి చేసుకుని నేను తపస్సు చేసేసుకున్నాను అంటే అది తామస తపస్సు అవుతుంది ఇంకా రాజస్వ తపస్సు అంటే గంటల తరబడి పూజలు చేసేస్తో తిండి తెప్పలు లేకుండా ఉపవాసాలు చేసేస్తో ఫలానా కోరికలు తీరాలి అని కనుక చేసినట్లయితే దాన్ని రాజస్వ తపస్సు అంటారు ఇలాంటి రాజస్వ తపస్సుని లోకంలో చాలా మంది ఉంటారు ఏదో కోరిక పెట్టుకునే ఈ ముప్పై రోజులు ఈ వ్రతం చేసేస్తాం గట్టిగా చేసేస్తాం ఆ కోరిక తీరిపోతుంది అని చేసేస్తారు ముప్పై రోజులు అయిపోయినట్టునే అన్నీ తీసి వదల పారేస్తారు కోరిక తీరడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి తపస్సుని రాజస్వ తపస్సు ఉంటారు అలా కాకుండా సాత్విక తపస్సు ఎలా ఉంటుందంటే సమదు సుఖదుఖ సమత్వం తపస్సిద్ధి మనము శారీరక కష్టాన్ని ప్రేమతో యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ ఎప్పుడైతే స్వీకరిస్తాం దాని మీద కంప్లైంట్ చేయం దాన్ని వ్యతిరేకించం దాన్ని రిజెక్ట్ చేయం మనస్సుతో రిజెక్ట్ చేయకుండా అలా ఉంటాం సో ఏకాదశి వచ్చిందనుకోండి సపోజ్ భోజనం మానేశారనుకోండి ఆకలిగా ఉంటుంది ఆ ఆకలిని ఎప్పటికవుతుందో ఈ ఏకాదశి వ్రతం దీంట్లో పడ్డామని అలా చికాకు పడిపోకుండా ప్రేమగా అలా ఆకలికి అదన్నట్టుగా అలా ఉండిపోయి దాన్ని అలా సహించేసి దానివల్ల ఏమవుతుంది సుఖదుఖముల ఎందు సమబుద్ధి నిర్మాణం అవుతుంది ఆ సుఖదుఖముల సమత్వం నిర్మాణం చేసుకోవటంలో తపస్సు అనేది ఒక గొప్ప సాధనం కాబట్టి కొంత కష్టమైనా కూడా ఇప్పుడు గంగా నది కనపడింది అనుకోండి చన్నీటి స్నానం కష్టమే అయినా కూడా ఏదో కింద మీద పడి ఆ స్నానం చేసి వస్తే పోన్లే ఇక్కడికి గంగా స్నానం చేశాను అని ఒక సంతోషం కలుగుతుంది ఆ కష్టాన్ని మనం ప్రేమపూర్వకంగా స్వీకరించాము దానివల్ల ఏమిటోతుందంటే కొంత చలివేసిన ఒకప్పుడు వేడి వచ్చిన వేసంకాలం మనము దాన్ని మరీ కంప్లైంట్ చేయనక్కర్లేకుండగా ప్రశాంతంగా మన జీవితాన్ని మనం గడుపుకోగలుగుతాం ఇప్పుడు వేసవి కాలం రాబోతోంది ఏం ఎయిర్ కండిషన్ ఉన్నా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏం చేస్తారు కాబట్టి ఎలక్ట్రిసిటీ రోజుకి మూడు గంటలు ఉండదు అప్పుడే అంటున్నారు ఇప్పుడే మూడు గంటలు ఉండదు అని ఇది ఎప్పటికి తేలేను ఇంకా మే ఏప్రిల్ మే అప్పుడే ఫిబ్రవరి ఎండలు గట్టిగా ప్రారంభమయ్యాయి మేము మార్చి ఏప్రిల్ మే జూన్ అంతవరకు కూడా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడిని కూడా సహించేయటం అభ్యాసం చేయాలి అలాగే చలిని సహించేయటం అభ్యాసం చేయాలి ఓ మోస్తరుగా శరీరానికి హాని కలిగితే మళ్ళీ తమస్సు తామస తపస్సు అయిపోతుంది శరీరానికి హాని కలగకుండగా శరీరం కొంచెం రాటుదేలే విధంగా ఆ సుఖదుఖములను ప్రేమతో స్వీకరించే సందర్భం ఉంటే అటువంటి ఆ సహన శక్తి దీన్ని శ్రీకృష్ణుడు తితిక్ష అని పేరు పెట్టాడు మాత్రస్పర్శాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖదుఖాహ సో ఆగమాపాయనో నిత్యాహ తాం స్థితి క్షస్వభారత గీతలో వసుకునే శ్లోకం సుఖము దుఃఖమో వస్తూ ఉంటాయి కొంచెం అభ్యాసం చేయి సహించడం నేర్చుకో అని శ్రీకృష్ణుడు చెప్పాడు అది తపస్సు ఓ సాధువు కంబళి కప్పు పొడుక్కున్నాడు ఆ కంబళి పొట్టిగా ఉంది ఈయన పొడుగ్గా ఉన్నాడు అది కొంచెం పొట్టి సో అది కాళ్ళకు కప్పుకుంటే ఇక్కడ చలిస్తోంది ఇక్కడ కప్పుకుంటే కాళ్ళకి చలేస్తుంది ఏమిటో ఈ కంబళి ఈ వేస్ట్ యూస్లెస్ కంబళి సరైన కంబళి కూడా లేదు అని అనుకుంటున్నాడు పైకి అనుకుంటుంటే ఓ సాధువు వెళ్తున్నాడు ఓ మహాత్ముడు వెళ్తూ ఓరు వెర్రి మొహమా కాళ్ళు ముడిచి పడుకో అని చెప్పాడు అంటే ఆహా కరెక్టే అని కాళ్ళు ముడుచుకున్నాడు ముడుచుకుంటే ఆహా ఇప్పుడు సరిపడింది అలాగ కొడుక్కో అని చెప్పారు దాన్ని తపస్సు అంటారు అంటే ఉదయం కంప్లైంట్ చేయకూడదు ఉన్న పరిస్థితిని మనం స్వీకరిస్తే అది మనకు అనుకూలమే అవుతుంది ప్రతికూలంగా ఉండదు స్వీకరించటం అభ్యాసం చేయాలి అటువంటి తపస్సు తితిక్షారూపమైన తపస్సు ఒక కామనతో చేసింది కాదు సుఖదుఖముల ఎడల సమత్వాన్ని సంపాదించేటువంటి ఆ సమత్వము అంటే అది జ్ఞా సమత్వం యోగ ఉచ్యతే అది మహాయోగం అటువంటి ఆ యోగాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన యోగాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి దానికోసం వీడు బుద్ధిపూర్వకమైన కష్టాన్ని సహించినట్లయితే దాన్ని సాత్విక తపస్సు అంటారు అటువంటి సాత్వికమైన తపస్సు ఏది అది ఈశ్వరుని యొక్క స్వరూపమే ఆ తపస్శక్తి రూపంగా అదొక శక్తి బుద్ధి మనస్సు యొక్క బలం మనోబలం ఆ మనోబలం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు చేతనయ్యే వాళ్ళైనా తపస్వాలు కనుక మనకు కనపడితే మనం చేతులు ఎత్తి దండం పెడతాం ఎందుకంటే ఆ తపస్సు రూపంగా దేవుడు ఉన్నాడు అక్కడ అది తపశ్చాస్మి తపస్విషు తర్వాత తపస్సు కాయిక తపస్సు వాచిక తపస్సు మానస తపస్సు అని మూడు రకాలుగా ఉన్నాయి వివరములకు భగవద్గీత పదిహేడవ అధ్యాయమును రిఫర్ చేయగలరు పదిహేడవ అధ్యాయంలో విస్తారంగా సో అక్కడ మీరు చూసుకోవచ్చు మనస్సులో మౌనంగా ఉండటం మెడిటేషన్ అది మానసంతపహ అంటే సంకల్పాలు ఏం లేకుండా అలా నిశ్చలంగా ఉండటం ఆరోగ్యంలో మనం చూసాం వాచికం తపహ అంటే తక్కువ మాట్లాడటం చాలా అవసరం ఎక్కువ మాట్లాడటం తక్కువ మాట్లాడటం అది ఫస్ట్ స్టెప్ తక్కువ మాట్లాడడం అభ్యాసం చేస్తే అప్పుడు ఆ మాట్లాడిన మాటలకు సారవంతమైన మాటలే వస్తాయి ఎక్కువ ఊరికే అలా మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడితే ఆ మాటల్లో ఏమి సారాలని నిస్సారంగా తయారవుతుంది అలా ఉండకూడదు అది ఒక దురలవాటు తక్కువ మాట్లాడాలి అప్పుడు మాట్లాడిన మాట సారవంతంగా ఉంటుంది అది వాచిక తపస్సు అంటారు కదా కొంత మౌనాన్ని కూడా అభ్యాసం చేయాలి తప్పనిసరిగా మౌనాన్ని అభ్యాసం చేయాలి ఊరికే ఇద్దరు అలా రోజంతా మాట్లాడుకుంటూ కూర్చుంటే అది పద్ధతి కాదు అది సో ఇది తపస్సు అటువంటి తపస్సు నేనే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు భాష్యకారులు ఏమంటారో చూద్దాము తపశ్చాస్మి తపస్విషూ తపసిమయి తపస్విన ప్రోతాహ ఆ తపస్సునందు తపశ్యాలు నిలిచి ఉన్నారు ఇది ఎలాగంటిదంటే ఇప్పుడు ఒక ఆయన బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్ ఆయన బలం ఏమిటండి మనీ క్యాష్ ఆయన ఆ బ్యాంక్ బ్యాంకులో ఆయనకు ఉన్నటువంటి డిపాజిట్సు షేర్సు ఆ షేర్స్ యొక్క విలువ దానిమీద ఆయన యొక్క ప్రతిష్ట అంతా దానిమీద ఉంటుంది ఇప్పుడు ఈ ఫార్చ్యూన్ అనే మ్యాగజైన్లో బాగా ధనవంతుల యొక్క లిస్టు వేస్తూ ఉంటారు దాంట్లో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వీళ్ళ పేర్లు కూడా వస్తాయి లక్ష్మీ మెటల్ మెటల్ స్టీల్ దాని ఇప్పుడు అటువంటి బాగా కోటీశ్వరుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి ఆయన యొక్క బలం ఏమిటండి కోట్లు ధనమే ఆయన యొక్క బలం ఇప్పుడు భూస్వామి ఉన్నాడు ఆయనకి ల్యాండ్స్ ల్యాండ్స్ ఉంటాయి ఆయన యొక్క ప్రతిష్ట దేనియందు ఉంటుంది ల్యాండ్స్లో ఉంటుంది విద్వాంసుడు ఉన్నాడనుకోండి ఆయన ప్రతిష్ట విద్య ఉంటుంది తపస్యాలు ఉన్నాడనుకోండి అతని ప్రతిష్ట దేనియందు ఉంటుంది తపస్సు ఉంది అతని మహిమ మనుగడ అంతా కూడా తపస్సునందు ఉంటుంది అదిగో ఆ తపస్సు అది అక్కడ భాష్యకారులున్నది తస్మి తపస్సు స్థిత తపస్సునందు వాళ్ళు మనుగడ సాగి నిలిచి ఉంటారు వతప్రోత భావంతో ఉంటారు అంటే తపస్సు వాళ్ళు ఉన్నట్టు తపస్సు లేకపోతే వాళ్ళు లేకుండా అయిపోయినట్టు అటువంటి తపస్వాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎందు నేను తపస్వరూపంగా ఉన్నాను మంచిది తొమ్మిదో శ్లోకం పూర్తయింది మంచి ప్రోగ్రెస్ చేసేవాళ్ళు మనం తరువాతి శ్లోకం బీజం మాం సర్వూత బిద్ధి పాతనం బుద్ధిర్బుద్ధిమతాస్మి తేజస్జస్వినామహం ఈ శ్లోకం తర్వాత